కదలిక లేకుండా పోలా భావమే లేకుండా పోయి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది సగుణానికి నిర్గుణానికి తేడా తర్వాత ఈ నిర్గుణాన్ని కూడా కాదంటాం కాబట్టి ఎందుకనంటే ముందే నిర్గుణాన్ని కాదంటే అసలు నీకేమీ తెలియదు సున్నా కాబట్టి మొట్టమొదట నువ్వేం చేయాలి నీలో ఏర్పడుతున్నటువంటి భావరూప చలనములను గుర్తుపట్టాలి అది ధ్యానం ధ్యానం చేయడం వల్ల నీకేం తెలుస్తుంది అంటే భావరూపచలనాలు తెలుస్తాయి దానికి ఏం చేయాలి ఇప్పుడు నువ్వు భావాతీతంగా ఉండాలి ఊరకుండాలి దానిమ్మబడిపోకుండా ఉండాలి ఇది రోజు ట్రైనింగ్ అనమాట రోజు ధ్యానం చేసేటప్పుడు నీకు కలిగేటటువంటి ఉపయోగం ఏమిటంటే నీలో కదులుతున్నటువంటి భావాలను నువ్వే గుర్తించి దానికి సాక్షిగా దానికి విలక్షణంగా దానికి అతీతంగా ఊరకుండా చూడటం అభ్యాసం చేశాం ఈ అభ్యాసం ఎప్పుడు ఉపయోగపడుతుంది ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత మిగిలిన సమయాలలో కూడా అదే భావ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ భావ పరంపర మళ్ళీ ఊరకుండా చూడటాన్ని నువ్వు నిజ జీవితంలో కూడా ప్రాక్టీస్ చేయవచ్చు అప్పుడు సహజ ధ్యానం ఎప్పుడు మెలకువా కళా నిద్రలో నేను ఎప్పుడూ సాక్షిని కదిలే భావములు నేను కాదు అది ఎవడైతే వేరవుతాడో వాడు భావాతీతం దీనికి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అని పేరు భావాతీత ధ్యానం అంటారు సరే ఈ ఒక్క ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ మీద కొన్ని వేల ఆశ్రమాలు నడుస్తున్నాయి కొన్ని వేల కోట్ల రూపాయల ధనం ఖర్చు అవుతుంది ఇది ఒక్క అంశాన్ని నేర్చుకోవడానికి ఈ ఒక్క అంశాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఈ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ వలన నీకు తెలిసేది ఏమిటి అనేక రకాలైనటువంటి మనసు కంటే ఒక మెట్టు అవతలకి జరగడం వలన మానవాతీతమైనటువంటి శక్తులు ప్రారంభం అంటే ఏమిటి ఏదో దూర శ్రవణం దూరదర్శనం ట్రాన్స్ ఒక ట్రాన్స్లో ఉండి చాలామంది ప్రశ్నలు చెప్తూ ఉంటారు ఏమండి మా ఆవిడి పోయిందండి ఇక్కడికి తూర్పుగా మూడు యోజనాలు వెళ్ళు ఎడమ పక్కకు తిరుగు నాలుగు యోజనాలు వెళ్ళు అక్కడ చెట్టు కింద ఉంది ఇలాంటివన్నీ వస్తాయి అనమాట అప్పుడు సరే భూగర్భంలో ఏమైనా లంక బింజలు ఉన్నాయా ఆకాశంలో ఏమైనా కనక వర్షం గురిగే అవకా అవకాశం ఉందా ఇలాంటి లక్షణాలన్నీ ఈ ట్రాన్జెండెంటల్ మెడిటేషన్లో ఉంటాయి ఇవన్నీ ప్రకృతి ధర్మాలు ప్రకృతిలో ఉన్న విశేషాలని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం సరే ఇవన్నీ వచ్చినంత మాత్రాన పెద్ద ప్రయోజనం లేదు ఇది నిర్గుణం కాదు ఇది బాగా అభావం అవ్వాలి ఇప్పుడు భావము భావాతీతమై అభావ స్థితికి చేరాలి అభావ స్థితిలో కూడా నువ్వు ఉన్నావు భావస్థితిలో ఎలా ఉన్నావో భావాతీత స్థితిలో ఎలా ఉన్నావో అభావ స్థితిలో కూడా నువ్వు ఈ ఆభావానికి సాక్షిగా ఉన్నవాడెవడో వాడు నిర్గుణుడు భావానికి సాక్షిగా ఉన్నవాడు కూడా నిర్గుణుడే కాని వీడు తొంభై శాతం సగుణం ఖది శాతమే నిర్గుణం ఆత్మ విచారణ చేసే సాధకులు ఈ మొదటి మెట్టి గ్యారెంటీగా ఎక్కుతారు అంటే ఏమిటి కది శాతం నిర్గుణం తొంభై శాతం సగుణం ఎందుకని పూర్తి నిర్గుణమే వ్యవహారం ఎలాగండి మరి తల్లి పాత్రను పోషించాలి భార్య పాత్రను పోషించాలి అత్తగారి పాత్రను పోషించాలి కోడలకు మొట్టికాయ వేయాలి అమ్మాయిని ప్రేమించాలి చూడండి ఎన్నో రకరకాల ద్వంద్వ వ్యవహారాలన్నీ జరగాలంటే మరి సగుణం ఉండాలా వద్దా గురువుగారి శిష్యుడిని గట్టిగా మందలించాలనుకోండి సగుణంలోకి దిగిరేవాలా వద్దా ఇది అవుననో అది కాదనో ఇలా కుదరదనో అలా కుదురుతుందనో చెప్పాలి అంటే ద్వంద్వంలోకి దిగిరావాలా వద్దా ఆ దిగిరావాల్సిందేనండి అని తలకాయ ఊపిన వారు అందరు సగుణం పది శాతమే నిర్గుణం దిగి రావక్కర్లేదండి అతీతంగానే ఉండొచ్చు ఊరకుండవచ్చు ఓరకుండే సమస్త వ్యవహారాన్ని చేయవచ్చు అన్నారు అనుకోండి యాభై యాభై భావాతీతం భావాతీతంలో ఫిఫ్టీ పర్సెంట్ నిర్గుణం ఫిఫ్టీ పర్సెంట్ సగుణం ఎందుకని భావాతీతంలో సంప్రజ్ఞాత సమాధి వస్తుంది కాబట్టి వీడన్నీ తెలుసుకుంటూ ఉంటాడు ఉంటాడు కంటూ ఉంటాడు తింటూ ఉంటాడు ఎంట వెంట కంట జంట అన్ని పనులు జరుగుతూ ఉంటాయి అన్నీ చూస్తూ ఉంటాడు అన్నీ చేస్తూ ఉంటాడు కానీ అంటాడు కానీ అంటాడు అంతే సకల వ్యవహారము చేస్తూ ఉంటాడు కానీ అంటాడు కనీసం ఇక్కడ దాకా రావాలి తక్కువలో తక్కువ ఫిఫ్టీ ఫిఫ్టీ యాభై నిర్గుణం యాభై సగుణం ద్వంద్వాల గురించి ఏమైనా ప్రశ్నించారనుకోండి ఆ ప్రశ్నిస్తే అతను సమాధానం చెప్పలేడు వీడేవుడు అసంప్రజ్ఞాత సమాధి